మరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ వోతిహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా ఏకక్తిర్విశిష్యే ప్రియో అహం సమ ప్రియ తేంటే షీ బహువచనం నిర్ధారణీ అనంటారులలో నలుగురు సో నలుగురు నాలుగు రకాల భక్తులు ఉన్నారు అని అనుకున్నాము ఈ నాలుగు రకాల భక్తులలో జ్ఞానీ నిత్యయుక్త జ్ఞాని మాత్రమే నిత్యయోగము గలవాడు భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశము యోగివి కమ్ము అని అది భగవద్గీత యొక్క సందేశం తస్మాత్ యోగీభవా అర్జున నీవు యోగివి కమ్ము అయితే యోగి అనగానే మనకి ఏవేవో భావాలు కలుగుతాయి ఏమనంటే ఏదో హిమాలయాల్లో ఎక్కడో ఉత్తర కాశీయా పైభాగాల్లో ఆ గుహల్లో ఎవరో ఉంటారు వాళ్ళు యోగులు అనో అయితే తలకిందులుగా తపస్సు చేస్తారనో అయితే పెద్ద పెద్ద తెల్లటి గడ్డాలవి పెంచుకుని అక్కడెక్కడో తిరుగుతూ ఉంటారనో అయితే ఒక హఠ యోగం అనేదో ఉంటుంది సో చాలా కఠినమైనటువంటి యోగాలు వజ్రవుళి యోగము ఇత్యాది యోగాలు నిప్పుల్లో దిగేసి హోమాలు చేసేసి లేకపోతే నిప్పుల్లో దిగేసి ఆ నిప్పుల్లో కూర్చుని జపాలు చేసేస్తారని నాలుగు అగ్నులు పెట్టుకుని మధ్యలో కూర్చుని ఆ నెత్తి మీద కూడా అగ్ని పెట్టుకుంటారు అలా చేసి అలాగే యోగులు ఉంటారు అని ఒక అభిప్రాయం లోకంలో ఉంటుంది యోగివి కమ్మోని కనుక ఈ మాట ఇప్పుడు నలుగురు భార్య పిల్లలు ఉన్న చోట గృహంలోకి వెళ్ళి యోగివి కమ్ము అని చెప్పారు అనుకోండి వాళ్ళు కంగారు అనుకుంటారు ఏమిటండి ఈ సలహా ఇలా చెప్తున్నది ఏమిటి కానీ అది కాదు అర్థం యోగివి కమ్ము అంటే అభిప్రాయం ఏమిటంటే నీ జీవితంలో ఈశ్వరునితోటి సంయోగమును కలిగి ఉండుము అని అర్థం గీత యొక్క పరిభాషలో యోగము అంటే ఇప్పుడు నేను వర్ణించినవి ఏమీ కావు గీత యొక్క పరిభాషలో యోగము యోగ యోగ కర్మసుకౌశలం మన ఒక నిర్వచనం ఉంది సమత్వం యోగ ఉచ్యతే సో సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే నీ విధంగా భగవద్గీత యొక్క పరిపాటి పరిభాషలో యోగ సంయోగము కలయిక ఈశ్వరునితో కలయిక అటువంటి యోగమును నీవు కలిగి ఉండుము అంటే నేను ఈ సంసారమునకు చెందిన వాడను ఇక్కడుండే పదార్థములతో వస్తువులతోటి నాకు చాలా ఘనిష్టమైన సంబంధము కలదు అంటే మమ గృహం ఇది నా ఇల్లు ఇది నా వాకిలి ఇది నా క్షేత్రము అని ఇటు ఇక్కడుండే జడ పదార్థాలతోటి ఘనిష్టమైన సంబంధం అలాగే ఇక్కడుండే చేతనలు అంటే మనుష్యులు వాళ్ళతోటి ఏమి నా భార్యాలు నా పుత్రుడు ఇత్యాది సంబంధం మనల్ని మనం అన్ని వేళల ఈ జగత్తుకు సంబంధించిన వాళ్ళగా మనం మన మనం చూసుకుంటున్నాం అది వాస్తవం కాదు ఈ జగత్తుతోటి నీకు సంబంధం లేదు ప్రపాయామివ సంగమ ప్రపా అంటే నీళ్లు త్రాగే చోటు చలివేంద్రం అంటారు ఈ వేసవి కాలంలో బాటసారులు పది మంది అక్కడ కలిసి ఆ నీడపట్టున కూర్చుని అక్కడ చల్లటి నీళ్ళు మధ్యగో ఏదో ఎవడో పుణ్యాత్ములు ఊరికే అవి తాగి నాలుగు కబుర్లు చెప్పుకుని ప్రేమగా పలకరించుకుని దాంట్లోనే మళ్ళీ ఒకళ్ళు ఒకళ్ళు కొంత కొట్లాడుకోవడం కూడా ఉంటే ఉండవచ్చు అది కూడా చేసుకుని ఆపని కూడా పూర్తి చేసుకుని మళ్ళీ అవలదాన్ని మళ్ళీ వెళ్ళిపోతారు నాలుగు ఐదారు కోడలి బాటలు ఉంటాయి అన్ని బాటల నుంచి జనం అక్కడికి వస్తారు ఎండ టైం మధ్యాహ్నానికి అక్కడ కూర్చుని మధ్యాహ్నం భోజనాలు అవి చేసి మజ్జిగా తాగి అరగంట తీసి ఈ కబుర్లో కబుర్లు చెప్పుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతారు దీన్ని ప్రపా అంటారు ఆ చోటునే చలివేంద్రము అని తెలుగు అక్కడ కలుసుకున్నట్టుగా మనం జీవితంలో కలుసుకుంటూ ఉంటాం అపాయామివ సంగమ కనుక ఈ ఈ బాంధవ్యాలు ఇవన్నీ మన యొక్క స్వరూపానికి సంబంధించినవి కావు మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే మమ అని అదేది మమ సంబంధించింది కాదు మమై వాంశ ఈశ్వరునికి మాత్రమే మనకు నిత్య సంబంధము ఆ నిత్యయోగం అది ఈశ్వరునితో తనకు గల నిత్య సంబంధాన్ని గుర్తించినవాడు జ్ఞాని జ్ఞానీ నిత్యయుక్త నలుగురిలో తాం జ్ఞాని నిత్యయుక్త ఆర్తుడు ఉన్నాడు అనుకోండి ఆర్తులు అంటే ఆపదలో ఉన్నవాడు వాడు ఈశ్వరునితోటి సంబంధం ఎప్పుడు పెట్టుకుంటాడు ఆపద వచ్చినప్పుడు పెట్టుకుంటాడు ఆపద తీరిపోగానే ఇంకా ఈశ్వరునితోటి సంబంధం ఉండదు ఆపద వచ్చినప్పుడే సంబంధం సాధారణంగా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటారు కష్టాలు ఏవో వస్తూ ఉంటాయి జీవితం ఉన్న తర్వాత ఏవో ఘటనలు వస్తూ ఉంటాయి వాటిని కష్టమని మనం అనుకుంటాం ఏవో ఘటనలు వస్తాయి అది అది ఒక ఘటన అది కష్టంగా మనం దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటాం మన ఇంటర్ప్రిటేషన్ అందులో మనం ఏదో దుఃఖిస్తాం ఈ కష్టం నుంచి నన్ను బయటపారేది ఉండాలి ఏవో మొక్కులు అవి మొక్కుకుంటూ ఆ కష్టం తీరిపోతుంది అయితే మరిచిపోతారు ఒకప్పుడు తీరి దేవుండదు వీళ్ళే మరిచిపోతారు అలవాటైపోతుంది అక్కడితో ఆ మొక్కు ఆ దేవుడు అదిపోతుంది పక్క దట్ ఆల్సో ఫర్ గాట్ నాకు ఇంత లాభం ఈ బిజినెస్లో ఇంత ఇంత లాభం వస్తే ఓ దేవత నీకు నేను ఇంత ఏదో వంద బస్తాలు బియ్యం వడ్డించి నీకేమో నేను కుంభం పోయిస్తాను అని మొక్కు మొక్కాడు లాభం వచ్చింది లాభం వచ్చిన తర్వాత ముక్కు మొక్క కుంభం పోయించాలి కదా ఏమీ చేయట్లేదు ఆ దేవత కనపడింది కనపడే ఏమాయా నువ్వు నాకేమో వంద వస్తాలు నీ ఏమి కుంభం పోస్తానని మొక్కేవు నేనేమో నీ కోరిక తీర్చాను నువ్వు ఎక్కడా ఏమీ ఏమీ చేయట్లేదు ఇది న్యాయమేనా అని అడిగింది ఆ దేవత ఏదో ఆపదలో ఉన్నప్పుడు ఏదో మొక్కేనమ్మా నువ్వు అలా వెంటబడితే అలాగే న్యాయమా వంద బస్తాలు అంటే నేను సామాన్యుణ్ణి ఇప్పుడు ఆ ఆపద పోతుందేమోనో వంద బస్తాలు అన్నాను ఇప్పుడు తీరా వంద బస్తాలతోటి మొక్కితే ఇది కొత్త ఆపద ఒకటి నా దగ్గర ఉన్న బస్తాలన్నీ ఖర్చు అయిపోతాయి కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి ఆపదలో ఉన్నప్పుడు అలాగే ఉంటాం మేము అంటే సరే పోని వంద కాకపోతే దశాంశం చేయరా పది బస్తాలు కుంభం పోయి ఆ దేవత చెప్తుంది నువ్వు చాలా దయామైవి కరోనామయ్యి అన్న నువ్వు పది నేను తప్పకుండా కుంభం పోస్తాను అని వీడు ఒప్పుకుంటాడు అయిపోతుంది మళ్ళీ కాలం గడిచిపోతూ ఉంటుంది వీడు ఆపనిచ్చాడు ఆ దేవత కొంతకాలం వెయిట్ చేసి మళ్ళీ వస్తుంది వీడికి అంటే కళలో కనపడుతుంది అనమాట కనబడి ఎరా పది బస్తాలను నువ్వు అన్నావు నేను ఒప్పుకున్నాను పది బస్తాలు పోయలేదు అంటే నేను పది బస్తాలు పొద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పది బస్తాలకి అది కూడా ఎక్కువే మా ప్రాణానికి నువ్వు వస్తావనే నీ కోసమే ఎదురు చూస్తున్నాను నేను దశాంశం చేస్తాను అని వీడు అంటాయి అంటే ఆవిడ ఉంటుంది సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మొత్తం నువ్వు మాత్రం ఏం చేస్తావు లేక సరే కానీ దానికే సెటిల్మెంట్ అని ఆవిడ ఒక బస్తా కుంభానికే ఒప్పుకుంటుంది ఆ దేవత ఆవిడ మాయమైపోతుంది వీడు మళ్ళీ అది చేయడు మళ్ళీ ఓ నెలలో రెండు నెలలో అయిన తర్వాత మళ్ళీ వస్తుంది ఆ దేవత నేను ఒక బస్తా కుంభం వస్తాను అది కూడా చేయట్లేదు ఇదేమిటి అంటే చూడమ్మా నాకు ఇంకొక కొత్త ఆపద ఒకటి వచ్చింది లోపలను ఆ ఆపద నువ్వు తీర్చేస్తే ఆపద పోయింది కానీ మరి జీవితం అంటే ఒక్కటే ఆపద కాదుగా ఇంకో కొత్త ఆపద వచ్చింది ఈ కొత్త ఆపదని కూడా ఈ ఒక పస్తాకి నువ్వు సరిపెట్టుకుని తీర్చేస్తే ఇది ఖాయంగా పోషిస్తాను అని వీడు ఈ ఆపద నేను తీర్చాను నువ్వు దానికి ఒక ఆపదకి రెండోది కూడా ముడిపెడుతున్నావు లేదా ఆపద కూడా నీకు అనుకూలం చేస్తే నువ్వు ఈ ఒక కూడా పోస్తావేమో నాకు అపనమ్మకంగా ఉంది మా భక్తుడి మీద అపనమ్మకం నీకు తగదు నువ్వు కరుణా స్వరూపురాలవు కాబట్టి ఈ ఆపద కూడా నువ్వు తీర్చిస్తే నీకు ఆ ఒక వస్తా నేను కుంభం పోషేస్తాను చెల్తా హే స్టోరీ దీనికి ఎంత నాకు గుర్తులేదు ఏదో ఉంది స్టోరీ ఇంతవరకే గుర్తుంది మీరు వేపది మీరు బ్లాంక్ మీరు పూరించుకోండి సో వీడి యొక్క వీడు నిత్యయుక్తుడు కాదు వీడు కాదా చిక్క యుక్తుడు అప్పుడప్పుడు కభీ కభియుక్త కభి కభి అకేషనల్ యుక్తుడు అనమాట నిత్యయుక్తుడు కాదు కానీ జ్ఞాని ఈ నలుగురిలోకి జ్ఞాని నిత్యయుక్త ఈశ్వరునితో నిత్య సంబంధాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే ఇదంతా నేను చెప్పానేమో నాకు గుర్తులేదు ఎక్కడి గుర్తులేదు సో ఏదో మళ్ళీ శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి నా పాట మళ్ళీ నేను మొదలుపెట్టాను సో నిత్యయుక్తుడు ఎలా అయితే ఎన్ని రూపాలలో ఉన్నా జలము ఒక్కటే ఆవర్త బుద్భుద తరంగమయాన్ వికారా నంభోయథా సలిలమేవీ తత్సమస్తం అని భవభూతి మహాకవి అంటాడు తరంగములు కెరటములు పిల్ల కెరటములు బ్రేకర్స్ బుడగలు నొరగ ఈ రకంగా ఎన్ని రూపాలలో వచ్చినా మన ముందున్నది మీరు మాత్రమే అన్నట్టుగా ఒకే శబ్దము సరిగమపదని అని అనేక స్వరములతో కర్ణాటక మ్యూజిక్ అయినా అదే శబ్దం హిందుస్థానీ మ్యూజిక్ అయినా అదే శబ్దం ఆఫ్రికన్ మ్యూజిక్ అని ఒకటి ఉంది అది యునిక్గా ఉంటుంది చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది ఆఫ్రికన్ ట్రైబల్ మ్యూజిక్ అదైనా అదే శబ్దం యూరోపియన్ మొజాట్ బీటోవెన్ మొదలైన మ్యూజిషియన్స్ మ్యూజిక్ అయినా అదే శబ్దం మైకెల్ జాక్సన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ది వరల్డ్ అని ప్రసిద్ధి ఆయన ఆయన లేడప్పుడు ఆయన మ్యూజిక్ అయినా అదే శబ్దం మ్యూజిక్ ఏదైనా వీటిని సేమ్ మ్యూజిక్ రాగాలి ఎన్నున్నా అన్నిటికీ మూలంలో ఒకే శబ్దము గలదు అన్నట్లుగా ఒకే ఈశ్వరుడు అనేక రూపములలో మన ముందు విస్తరించి ఉన్నాడు అని తెలుసుకున్నవాడే జ్ఞాని కాబట్టి జ్ఞానికి ఈశ్వరుడు పర్సనల్ గాడ్ ఉండడు సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వాన్ని ఆయన సర్వకాలములలో దర్శిస్తూ కాబట్టి జ్ఞాని యొక్క యోగము నిత్య యోగము ఇప్పుడు భక్తుడు ఉన్నాడనుకోండి వీడి యొక్క యోగం ఎప్పుడు వీడు స్నానం చేసి మడిబట్ట కట్టుకుని దేవుడి పూజాగృహంలో ఆసనం వేసుకుని అక్కడ ఈ విభూతో లేకపోతే నామమో ఏదో పెట్టుకుని అక్కడ కూర్చుని నేను ఇంక తయారయ్యాను జపం చేయడానికి అని వీడు అనుకుని సంకల్పం చేసి గాయత్రి జపం గరిష్యే లేకపోతే శివ మంత్ర జపం గరిష్యే అని సంకల్పం చేసి అప్పుడు జపం చేస్తుంటే యోగం వచ్చింది అంతవరకు యోగం లేనే లేదు అంతవరకు సంసారమే ఆ పది నిమిషాలు యోగం మళ్ళీ ఈ లోపల కాఫీకి టైం అయిందని బయటకు వస్తే పోయింది యోగం సో ఈ రకంగా అజ్ఞాని యోగము వచ్చిపోయేదిగా ఉంటుంది ఆ యోగాన్ని సంపాదించడానికి అజ్ఞాని చాలా కష్టపడిపోతూ ఉండాల్సి ఉంటుంది చాలా హింస ఉంటాడు ఆ కొంత కొద్దిపాటి యోగానికి రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్తే మొన్నడు పొద్దున యోగం కథం అది ఉండదు ఇంకా యోగం అంత బ్రిటిల్గా ఉంటుంది అజ్ఞాని యొక్క యోగము కానీ జ్ఞాని యొక్క యోగము నిత్యయోగము ఎందుకంటే సర్వమునందు ఈశ్వరుణ్ణి మాత్రమే దర్శిస్తాడు కనుక తర్వాత జ్ఞాని యొక్క ప్రేమ కూడా యోగము అది అనుసంధానము ప్రేమ అది కూడా నిత్య ప్రేమ ఎందుకంటే సంసారంలో జనుల యొక్క ప్రేమ సర్వదా ఏదో ఒకదానిని కోరి ఉంటుంది ఏదో ఒక దానిని కోరి మాత్రమే ప్రేమ ఉంటుంది ఉదాహరణకి ఉద్యోగస్థుడు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానుడు వీళ్ళందరి మధ్యన ప్రేమ ఉంటుంది అది కేవలము ధన సంబంధాన్ని బట్టి తర్వాత దేవతని పూజిస్తారు దేవతని పూజించేది కూడా వరములు ఇస్తున్నారు దేవత వరములు ఇస్తుంది వరదుడు దేవత పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వరదుడు వరాలను ఇస్తాడు అందుకోసం వీడు పూజిస్తాడు చెప్తాడు కూడా ఆ మాట నువ్వు వరాలను ఇచ్చేవాడివి కాబట్టి నేను నిన్ను పూజిస్తున్నాను అంటే అర్థమైపోయింది కదండి క్లియర్గా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ దాపరికం ఏం వరములను ఇచ్చేవాడు కాబట్టి ప్రేమిస్తాడు వరం కోసం స్త్రీ పురుషుల మంచి ప్రేమ ఉంటుంది అది పరస్పరము ఒకళ్ళకొకళ్ళు భోగాన్ని కలిగిస్తారు కాబట్టి అటువంటి ప్రేమ ఉంటుంది ఆఖరికి జిజ్ఞాసు యొక్క ప్రేమ కూడా జ్ఞానము కొరకు ప్రేమ వెరాజ్ జ్ఞాని యొక్క ప్రేమ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఇప్పుడు ఆర్తభక్తుడు ఉన్నాడనుకోండి ఈశ్వరుణ్ణి కొంత ప్రేమిస్తాడు తన ఆపత నుంచి బయటపడాలి అనే ఆప నివారణము దాన్ని కొంత ప్రేమిస్తాడు ప్రేమ డివైడ్ అయి అర్థార్థి కొంత ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాడు కొంత తన కోరేటువంటి ఆ ధనాన్నో సంపదనో ప్రేమిస్తాడు ఆఖరికి జిజ్ఞాసు కూడా కొంత ఈశ్వరుణ్ణి ప్రేమించి కొంత జ్ఞానాన్ని ప్రేమిస్తాడు పూర్ణంగా ఈశ్వరుణ్ణి ప్రేమించేవాడు ఒక్క జ్ఞాని మాత్రమే జ్ఞాని తప్ప ఇంకెవ్వడూ పూర్ణంగా ఈశ్వరుణ్ణి ప్రేమించలేరు అంచేతనే జ్ఞానిని ఉద్దేశించి భక్తులందరిలో జ్ఞాని నిత్యయుక్త నిత్య సంబంధము నిత్యయోగము గలవాడు అని వర్ణించారు అర్జునుడికి ఒకసారి నేను చాలా గొప్ప భక్తుణ్ణి అనే అహంకారం ఉండేదిట అంటే శ్రీకృష్ణుడి అహంకారాన్ని తగ్గించడానికి ఆయన ప్రేమతోటి ఉండటం ప్రేమ కనుక అహంకారాన్ని పోగొట్టాలి అనుకుంటాడు అనుకునే ఒకసారి ఎక్కడో వాహ్యాలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటీరం కనపడుతుంది ఏమిటి ఇక్కడ ఈ సముద్ర తీరాన ఇసుకలో ఈ కుటీరం ఉన్నదేమి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అడుగుతాడు శ్రీకృష్ణుడు అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుడు నువ్వే చూడు లోపలికి వెళ్ళి అని అంటాడు కృష్ణుడు కృష్ణుడు బయట నిలబడి ఉంటాడు అర్జునుడు వెళ్తాడు లోపల ఒక ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆమె రమ్మని పిలుస్తుంది పిలిచి ఆమె శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటుంది పక్కనే కత్తి ఒకటి ఉండదు కొడుగాటి కత్తి ఏమా మీరు మహాభక్తులాల్లో ఉన్నారు ఈ కత్తి ఏమిటి భక్తుల దగ్గర కత్తులు కటార్లు ఉండవు కదా ఏకే ఫార్టీ సెవెన్స్ పక్కన పెట్టుకుని ఏదో పూజలు అవి చేసినట్టుగా కత్తి అది చాలా అసందర్భంగా ఉంది ఏమిటి కత్తి అని అడిగారు అంటే దానికి ప్రయోజనం ఉందాయా ఓ ఓ దుష్టుడు ఉన్నాడు వాడు కనపడితే వాడిని నరికేయటానికి ఉపయోగపడుతుందని నేను ఈ కత్తి అట్టేపించాను అని చెప్తున్నాను ఎవరమ్మా దుష్టుడు అంత కోపం నీకు అవి అంటే వాడి పేరు అర్జునుడు ఎప్పుడైనా కనపడితే నరికెద్దామని తే పెట్టాను అని నేను అర్జునుడున్నానని చెప్పడు అడుగుతాడు ఓహో అలాగా మరి అసలు అర్జునుడి మీద నీకున్న కోపం అంటే ఆవిడ అర్జునుడు తన మహాభక్తుందని అహంకారం మా శ్రీకృష్ణుడిని ఎంత హింస పెట్టాడు పద్దెనిమిది రోజులు ఎంతోమంది వేసిన బాణాలు మా కృష్ణుడికి తగిలి ఆ తర్వాత అర్జునుడికి తగిలివి ఎన్నో బాణాలు దెబ్బలు తినాల్సి వచ్చింది పీడి మూలంగానో పైగా పద్దెనిమిది రోజులు ఈ రథాన్ని చోదన నడిపేటువంటి పని కూడా పెట్టాడు శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడిని వచ్చి నువ్వు నాకు రథచోతకుడిగా ఉండమని కోరతాడా అదేనా భక్తి అంటే ఒకవేళ అలా శ్రీకృష్ణుడు లేకపోతే యుద్ధంలో ఓడిపోయి కదా ఓడిపోతే ఓడిపోవాలి ఓడిపోవాలి యుద్ధంలో ఓడిపోయి వెళ్ళి అడవికి పోవాలి కానీ తను ప్రేమించేటువంటి శ్రీకృష్ణుని వచ్చి రథం మీద కూర్చుని తోలమని చెప్తావు నీవు యుద్ధంలోనే ఎగ్గడం కోసం శ్రీకృష్ణుని నువ్వు నీవు వాడుకుంటావా అదే భక్తి అంటే ఎప్పుడైనా కనపడితే నదికేయడం కోసం కత్తిక్కడ పెట్టాను అని ఆవిడ చెప్తాను అంటే సరేనమ్మా అర్థమైంది అని బయటకు వచ్చేసి ఏ శ్రీకృష్ణ యథార్థమైన భక్తి ఇప్పుడు నాకు తెలిసింది అని సో జ్ఞాని యొక్క భక్తి నిరపేక్షమైన భక్తి ఎటువంటి అపేక్ష ఉండదు ఈ భక్తి ద్వారా ఏదో మన స్వప్రయోజనాన్ని పొందాలి అనే అపేక్ష లేని భక్తి భక్త లక్షణాల్లో అనపేక్ష అన్న మాట ఉంది అనపేక్షస్ దక్ష అని ఏ రకమైన అపేక్ష లేని భక్తి లౌకికులకి అటువంటి భక్తి ఒకటి ఉంటుందని కూడా తెలియదు లౌకికులు ప్రేమించారంటే దానికి ప్రయోజనం ఉంటేనే ప్రేమిస్తారు దానికి ఏదో కొంత లాభాపేక్ష లేకుండా అసలు ప్రేమించనే ప్రేమించాలి సో కాబట్టి జ్ఞాని జ్ఞాని యొక్క భక్తి అటువంటి నిత్యయోగము నాకు చెందిన భక్తి కనుక జ్ఞాని నిత్యయుక్త అని వర్ణింపబడ్ అని వర్ణించారు తర్వాత ఈ లోకంలో అనేక సంబంధాలు ఉంటాయి జ్ఞాని యొక్క ప్రేమ నిష్కారణ ప్రేమ అందుకోసం నిత్యయుక్త తర్వాత యుక్త సంబంధం ఈశ్వరుణకు భక్తునికి ఉండేటువంటి సంబంధం నిత్యయోగము అది కదా మనం వర్ణిస్తున్నది ఇప్పుడు సమాజంలో కుటుంబ జీవనంలో అనేక సంబంధాలను మనం కలిగి ఉంటాం రిలేషన్షిప్స్ రిలేషన్స్ ఇప్పుడు భార్యాభర్త అనే సంబంధం ఒకటి ఉన్నది భర్త ఉన్నాడనుకోండి ఈమె నా భార్య అదొక సంబంధం ఇతడు నా కొడుకు అది ఇంకో సంబంధం ఇలా మనకి అనేక సంబంధాలు ఉంటాయి ప్రతి మనిషి కూడా ఒక గివెన్ డే పదో పన్నెండో ఇరవయో ఎన్నో సంబంధాలతో వ్యవహారం చేస్తూ ఉంటాడు అదే లౌకిక వ్యవహారం ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి బాస్సు వీడు సబార్దినేటు ఏదో సంబంధం ఉంటుంది అలా ప్రతి సందర్భంలోనూ మనకు సంబంధం ఉంటుంది మనం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఉదాసీనులు ఆఖరికి ఒక కిరాణా షాప్కి రెగ్యులర్గా వెళ్ళి అక్కడ అకౌంట్ పెట్టి మీరు సామాన్ తెచ్చుకుంటే మీరు కస్టమరు రెగ్యులర్ కస్టమరు అతను వర్తకుడు అనే సంబంధం కూడా మీకుంటుంది ఏం పొద్దులగారు బాగున్నారా అని కూడా అప్పుడప్పుడు రోడ్డు మీద కనబడితే పలకరిస్తాడు ఈ విద్యను రావట్లేదు మీరేంటి అని కూడా అడుగుతాడు ఏదో సంబంధం ఉంటుంది మానవుడికి అనేక సంబంధాలు ఉంటాయి అయితే ఈ సంబంధాలన్నీ కూడా కల్పితములు ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో పోయి తర్వాత భ్రాంతి చేత సిద్ధించిన సంబంధాలు తప్పిస్తే యథార్థములు కానే కావు వాస్తవమైన ఒకే ఒక సంబంధం జీవునకు గలదు అది ఈ చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోటి లేదు అది ఈశ్వరునితోటి మాత్రమే కలదు జీవేశ్వర సంబంధము నిత్య సంబంధము మీకు నేను దృష్టాంతం చెప్తే చూడండి ఇప్పుడు వీడు భక్తుడు పూజాగ్రహంలోకి వెళ్ళాడు భక్తుడు పూజాగ్రహంలో విపలకి వచ్చాడు అప్పుడు కూడా భక్తుడే భూజాగృహం నుంచి బయటకు వచ్చినంత మాత్రాన భక్తుడు కాకుండా ఎందుకు పోవాలి ఈ లోపల భార్య కాఫీ పుట్టుకొచ్చింది ఇప్పుడు భర్త కానీ ఎటువంటి భర్త భక్తుడైన భర్త ఈ లోపల భార్య ఆవిడ తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోయింది ఈ లోపల కొడుకు వచ్చాడు నాన్నగారు నాకు ఈ పని ఉందని వచ్చాడు ఇప్పుడేమిటి తండ్రి ఆ భర్త అనే సంబంధం పోయి దాని స్థానంలో తండ్రి అనే సంబంధం వచ్చేసింది ఇంతట్లోకే ఓ నిమిషం క్రితం భర్త ఇంకో నిమిషంలో తండ్రి కాఫీ తీసుకునేప్పుడు భర్త నాన్నగారు నాకు పాకెట్ మనీ వెయ్యి రూపాయలు అర్జెంటుగా కావాలని కొడుకు వచ్చాడు అనుకోండి ఆ కొడుకు డబ్బిచ్చేపుడు తండ్రి భర్త అనే సంబంధం రిప్లేస్ అయిపోయింది ఆ రిలేషన్షిప్ పోయి దాని స్థానంలో తండ్రి అనే రిలేషన్షిప్ వచ్చింది కానీ భక్తుడు అనే సంబంధం పోయిందా పోలే ఇప్పుడు భక్తుడైనా తండ్రి ఈ లోపల తన తండ్రి ఫోన్ చేశాడనుకోండి రే బాయ్ నీతో పని ఉందని తండ్రి ఫోన్ చేశాడు అనుకోండి ఇప్పుడేమిటి కొడుకు అంతకుముందున్న రెండు సంబంధాలు తొలగిపోయి వాటి స్థానంలో కొడుకు అనే సంబంధం ఒకటి వచ్చింది కానీ భక్తి పోయిందా పోలేదు భక్తుడైన కొడుకు ఆఫీస్కి వెళ్ళాడు బాస్ ముందు నిలబడ్డాడు బాస్ ముందు నిలబడితే జూనియర్ సంబంధం కానీ భక్తి అక్కడికి పోలేదు సో భక్తి అనే సంబంధం భక్తి అంటే ఈశ్వరునకు నాయ నాతో నాకు ఈశ్వరునితో ఉన్న సంబంధం ఈ సంబంధము అది భక్తి అంటారు అది యోగము అది జ్ఞానికి ఎప్పుడూ పోదు అదే సంసారికి అది ఎప్పుడు పోతుంది సంసారికి ఆ సంబంధం అనుభవానికి రావాలంటే వాడు స్నానం చేసి పూజాగృహంలోకి వెళ్ళినప్పుడే అనుభవానికి వస్తుంది లేకపోతే క్యూలో నిలబడి ముందు వాళ్ళని కోసేస్తూ అక్కడికి వెళ్ళి నిలబడాలి ఓ పది సెకండ్లు అక్కడ నిలబడతాడు ఆ దేవాలయంలో దేవుడు ముందు అప్పుడు వాడికి ఈశ్వరుడికి తనకి ఉన్నటువంటి సంబంధం అనుభవానికి వస్తుంది ఆ పది సెకండ్లోనూ అంతకు తప్ప ఆ పది సెకండ్ల ముందు లేదు ఆ పది సెకండ్ల తర్వాత లేదు సో లౌకికులకి ఈశ్వరునితో ఉండేటువంటి యోగము చాలా ఫిల్జీగా చాలా లూజ్గా చాలా వీక్గా అలాగా మెరుపు మెరిసినట్టుగా అలా సంబంధం వస్తుంది పోతుంది అలా ఉంటుంది కానీ జ్ఞానికి అలా ఉండదు జ్ఞాని కూడా సంసారంలో వ్యవహరిస్తాడు జనక ఉన్నాడు అనుకోండి మహారాజు భార్య పిల్లలు అందరూ కానీ ఆయనకి ఈశ్వరులతో ఉన్న నిత్య సంబంధం ఏనాడు చెడిపోతుంది నిత్యంగా అలా నిలిచి ఉంటుంది సో జ్ఞాని సంసారంలో వ్యవహరించే సందర్భంలో కూడా సాక్షిగా ఉంటాడు కానీ ఆయనకి ఈశ్వరునితోటి నిత్య సంబంధము కలదు అది యథార్థమైన భక్తి జ్ఞానీ నిత్యయుక్త శ్రీరామకృష్ణుడు వారు కొమ్మరి పురుగు దృష్టాంతం చెప్పేవారు కొమ్మరి పురుగు బురదలో ఉంటుంది ఆయన ఇంకో దృష్టాంతం చెప్పేవారు మడ్ ఫిష్ అనే దృష్ట ఆయన చేపల దృష్టాంతాలు ఎక్కువ చెప్పేవారు రామకృష్ణుల వారి దృష్టాంతాలన్నీ చేపలు నది దాని చుట్టూ ఉండే ఆయన ఎందుకంటే ఆయన ఉన్న నదీ తీరం కదా మడ్ ఫిష్ అనే దృష్టాంతం చెప్పేవాడు మడ్ ఫిష్ మడ్లో ఉంటుంది అంటే మురి బురదలో ఉంటుంది నదీ తీరాన ఉండే బురద బురద ఉంటుంది చూడండి ఆ బురదలో ఉంటుంది కానీ దానికి బురద అంటుకోదు అది బురదని మింగదు అది స్వచ్ఛమైన నీరే తాగుతుంది బురదని మింగదు దాని లోపలకి బురద వెళ్ళదు బురదలో ఉంటుంది కానీ దానికి బురద అంటుకోండి సో యథార్థమైన భక్తుడు సంసారంలో ఆ మర్డ్ ఫిష్ లాగా కుమ్మరిపురుగు బురదలో మీకు మట్టిలో ఇలా ఇలా తడి మట్టిలో ముద్ద మట్టిలో ఇటు తిరుగుతూ ఉంటుంది సడన్గా కనపడుతుంది కానీ దాని ఒంటి మీద నిగనిగలాడుతూ ఉంటుంది నేను చూసా అది దానికి అసలు బురద అంటనే అంటారు మనం చేతితోటి మట్టి ఇలా ఇలాగా ఏదో చేస్తుంటే మన చేయంతా మట్టి పట్టుకుంటుంది కానీ దానికి ఏమీ కాదు సో ఆ విధంగా జ్ఞాని ఈ సంసారంలో ఉంటాడు సంసారంలో సంచరిస్తున్నా జ్ఞానికి ఈశ్వరునితోటి నిత్య సంబంధము ఉండును సో ఆ నిత్య సంబంధాన్ని తెలుసుకుని ఉంటాడు కనుక జ్ఞాని నిత్యయుక్త ఇదంతా నేను చెప్పేనా ఏమి లేదు కదా ఓకే తర్వాత ఏకభక్తి విశిష్యతే దశాం ఈ నలుగురిలో అంటే ఆర్థోజిజ్ఞాసు రత్ార్థి జ్ఞాని చ ఈ నలుగురులో జ్ఞాని విశిష్యతే అంటే చాలా స్పెషల్ పర్సన్ విశేషమైనటువంటి స్థానము గలవాడు వీళ్ళ ముగ్గురికంటే కూడా చాలా ఉత్కృష్టుడు ఎందువల్ల ఏకభక్తి ఏకభక్తి గలవాడు అంటే ఏకస్మిన్ భక్తి సప్తమే తత్పురుష ఏకస్మిన్ అద్వయే పరబ్రహ్మణి భక్తి ఆయనకి భక్తి తేని ఎందుంటుంది రెండవది లేని ఒకే ఒక రెండవది లేని ఆ అద్వయ పరమాత్మపై భక్తి ఉంటుంది అది ఏకభక్తి సాధారణంగా మనుష్యులు మమ్మల్ని చేసే భక్తి ఎలా ఉంటుందంటే అనేక భక్తి చేస్తారు భక్తిని భక్తి అంటే ప్రేమ ఆ ప్రేమని ఒక యాభై ముక్కల చేసి పెట్టుకుని ఆ యాభై ముక్కల్లో నలభై ఐదు ముక్కలో నలభై ఆరు ముక్కలో సంసారంలో ఇలా డిస్పర్స్ చేస్తాను ఇక్కడ ఐ లవ్ ఇస్ ఐ లవ్ దీస్ ఐ లవ్ దీస్ అంటే వీడి ఇప్పటికి ఎన్ని లైఎ ఎన్ని ఆ ప్రేమను డిస్టర్బ్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోతాడు ఓ ప్రేమ ఇంకో రెండు ముక్కలు మూడు ముక్కలో మిగిలియనుకోండి ఓ ముక్క గణపతి మహారాజుకి ఓ ముక్క లక్ష్మీదేవికి ఇంకో ముక్క శివుడికి ఏదో అలా పెడతాడు అలా డివైడ్ చేసి పెడతాడు ఆ దేవతలు అందరూ అక్కడ ఈ గోడలో కూర్చుని ఉన్నట్టుగా వాళ్ళందరూ అలా కూర్చుని ఉంటారు వీడు దండం పెట్టినప్పుడల్లా వీడి కోరికలు తీర్చేస్తూ ఉంటారు వాళ్ళు దట్ దట్ ఈస్ ది స్కీమ్ దీన్ని అనేక భక్తి అంటారు అంటే వీడి భక్తి సంసారంలో అనేక విషయాలపై అంతేకాకుండా అనేక దేవతలపై డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేక దేవతలు అంటే ఎంతమంది ఏ ఏ దేవతలు అన్నది ఆ సందర్భాన్ని బట్టి వీడికున్న కోరికలను బట్టి వీడికున్న భయాలను బట్టి ఉంటుంది ఇట్ ఆల్ డిపెండ్స్ సో ఇట్ చేంజెస్ ఆన్ ఏ డైలీ బేసిస్ అండ్ ఆల్సో ఆన్ అన్ అవర్లీ బేసిస్ దానికి భిన్నమైన భక్తి జ్ఞాని యొక్క భక్తి ఏకభక్తి ఏకభక్తి అనే మాట కొంచెం మీరు ఓపికగా వినాల్సి ఉంటుంది మనం చేసేటువంటి భక్తిలో అది ఒకప్పుడు ఫిట్ అవ్వచ్చు ఫిట్ కాకపోవచ్చు నేను ఇచ్చి వర్ణన అది పాయింట్ కాదు ఇప్పుడు మీరు చేస్తున్న భక్తికి నేను చెప్పేది ఫిట్ అవ్వడం కాదు పాయింట్ అలా మీరు చూడకూడదు మీరు చూడాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న శాస్త్రం ఎలా ఉందో చూడాలి మీరు చేసే భక్తి ఏదో మీరు చేయండి ముందు విషయం ఇది కాబట్టి మీకు ఫిట్ అయ్యిట్లా నేను చెప్పాలని మీరు అనుకోవద్దు కనుక మనం చేసేటువంటి ఈ అనేక భక్తి కలదో దీనికి విరుద్ధమైనది జ్ఞాన యొక్క భక్తి నువ్వు ఏ పేరు చెప్పు గణపతను సరస్వతను లక్ష్మణు దేవుడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఏ పేరు చెప్పు ఆ పేరు వేరు ఆ రూపం వేరు కానీ తత్వం ఒక్కటే అది అద్వయ పరబ్రహ్మయే ఆ రూపముగా ఈ మన చేతను ఆరాధింపబడుతోంది ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన మనం ఉపాసన కోసం రూపాన్ని కల్పించాను తప్ప రూపము యథార్థం కాదు రూపములన్నింటి వెనుక ఒకే ఒక నిరూపమైన పరమాత్మతత్వము గలదు ఆ పరమాత్మతత్వాన్నే నేను ఆరాధిస్తున్నాను అది ఏకభక్తి ఇప్పుడు ఒక అమ్మగారి దగ్గర ఏడు వారాల నగలు ఉన్నాయి ఏడు వారాల నగల ఎందు కూడా ఆమె ఏడు భిన్న భిన్నాలైన తత్వాలను దర్శిస్తారా ఒకే తత్వాన్ని దర్శిస్తారా మీరు చెప్పండి ఒకే తత్వాన్ని దర్శిస్తారు ఏమిటా తత్వము బంగారు సరిగ్గా అదేవిధంగా ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని ఏడు ఏడు లోహాలని నేను పెట్టుకుంటున్నానని అనుకోరు నేను ఓ రోజేమో ఇత్తడి ఓ రోజేమో కొంచెం అలా పెట్టుకుంటున్నాను అనుకోరు నేను బంగారవి పెట్టుకుంటున్నానని అనుకుంటాను అదేవిధంగా ఏడు రకాల దేవుళ్ళని పూజించినా నేను ఒకే ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాను దీనికి ఏకేశ్వరోపాసన అని పేరు ఈ ఏకేశ్వరోపాసనని బాగా బలంగా ప్రతిపాదించినటువంటి ఆధునిక మహాత్ములలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక ఆయన ఆయన బాగా ప్రమోట్ చేసేవారు ఆయన అనివరు ఈ అనేక సోమవారం నాడు ఓ దేవుడు అంటాడు మంగళవారం మరో దేవుడు అంటాడు ఈ దేవుడు వేరు అంటాడు ఆ దేవుడు వేరు అంటాడు హనుమంతుడు వేరు గణపతి వేరు భిన్న విన్న ఎప్పుడైనా ఏమన్నా హనుమంతుడు గణపతి ఒకే దేవుడు అంటే కొంతమంది కోపడతారు కూడా నేను ఏమిటంటే అలా మాట్లాడతాడు హనుమంతుడు గణపతి ఒకే అని తెలిసి మాట్లాడుతున్నాడంటాడా మూర్ఖుడే మాట్లాడుతున్నాడు అంటారా అని కూడా కోప్పడతారు ఎందుకంటే దే ఆర్ వెరీ ష్యూర్ గణపతి హనుమంతుడు ఒకడేలా అవుతారు గణపతి ఏమో శివుడు కొడుకు అనువంతుడేమో అంజనాదేవి యొక్క కొడుకు వాయుదూతుడు రాముని యొక్క భక్తుడు శివుడెక్కడ రాముడు ఎక్కడ క్యా ఫరక్ క్యా ఏమి తెలిసి మాట్లాడుతున్నాడంటారా తెలియ మాట్లాడుతున్నారంటారా అని కోప్పడతారు కాబట్టి రూపములన్నింటి వెనుక ఒకే అద్వయ పరమాత్మను దర్శించేటువంటి భక్తి ఏకభక్తి ఏకాభక్తి ఏకభక్తి కర్మధార్య సమాసం అద్వయాభక్తి అంటే ఆ భక్తిలో భేదం లేని భక్తి అద్వయభక్తి ఏకభక్తి ఏకస్మిన్ భక్తి వేరు ఏకాభక్తి వేరు అద్వయభక్తి అంటే దీన్ని చెప్పడానికి భగవాన్ వరమహర్షి వాక్యం ఒకటి ఉంది భేదభావనా సోహమిత్యసౌ భావన భేద పరమామత మన ఉపదేశ స్థానంలో ఉండాలి ఇప్పుడు దేవుణ్ణి భక్తి భావన అంటే భక్తి భేదభావన సోహమిత్యసౌ భావనాభిద పావనీ మత అది ఉపదేశ స్థానంలో వాక్యం ఇప్పుడు మీరు భక్తి చేస్తున్నారు భక్తి చేస్తుంటే మీ అంతఃకరణం శుద్ధం అవుతుంది కాబట్టి ఈశ్వరుణ్ణి నిష్కామంగా మీరు ధ్యానం చేస్తే మీ అంతఃకరణం శుద్ధం అవుతుంది దాంట్లో సందేహం పావని కానీ ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటంలో కూడా రెండు రకాల ధ్యానాలు ఒకటి భేదభావనతో చేసి ధ్యానం ఉదాహరణకి ఓం నమశివాయ శివుని కొరకు నమస్కారం అవ్వుగాక నేను భక్తుడను నమస్కరిస్తున్నాను శివుడు దైవము ఇది భేదబుద్ధితో చేసినటువంటి ఒక ఎత్తించి భేదం ఉంది కదా ఆ భేదబుద్ధితో చేసినటువంటి భక్తి చాలా పవిత్రమైన భక్తి దాన్ని నేనేమి మరోలా అంటున్నానని మీరు అనుకోదు చాలా గొప్ప భక్తి కానీ అక్కడితో స్టోరీ ముగియదు ఇంకొక మెట్టు ఉంది ఏమిటదా మెట్టు శివోహం భేదభావనా సోహం ఇసౌ భావన అభిదా అభిదా భావన అభిధ తృతీయా విభక్తి ఇథంభూత లక్షణే తృతీయ అభేదముగా అభిన్నముగా భావన చేయటం సోహం అయితే శివోహం మరి శంకరులది ఉంది కదా ఉన్నమ శివ అని స్తోత్రం ఉంది శంకరులది ఏదో శివ మానస పూజా స్తోత్రమో ఏదో శివహం అనే స్తోత్రం కూడా ఉంది చిదానందరూపశివోహం శివోహం అది శంకర్ల యొక్క స్తోత్రం అది మరి ఆ స్తోత్రంలో ఎలా ఉంది అభేదపూర్వకమైన భక్తి దాంట్లో ఉన్నది శివోహం సో శంకర మన రమణ మహర్షి ఈ రెండు రకాల భక్తిని కూడా పరిగణనలోకి తీసుకుని భేదపూర్వకమైన భక్తి కంటే అభేదపూర్వకమైన భక్తి శ్రేష్టమైనది పావనీమత అని చెప్పి ఉన్నాడు కాబట్టి మనం ధ్యానం చేసేప్పుడు ఆ పచ్చిన్న భావం ఉన్నంత వరకు ఉన్నమ శివాయ అని ధ్యానం చేసిన జ్ఞాని యొక్క ధ్యానంలో శివోహం అనే ధ్యానం ఉంటుంది జ్ఞాని ధ్యానం చేసే మంత్రం సోహం అని ప్రారంభం అవుతుంది సోహం హంస పరమహంస స్వచన్మయోహం సచ్చిదానందస్వోహం సోహం హంస ఓం అని ధ్యానం చేస్తుంది ం అని మొదలుపెట్టి సోహం హంస ఆ పరమాత్మను నేనే అని ధ్యానం చేస్తుంది కాబట్టి పరమాత్మకు నమస్కారము అని ఒక ధ్యానం ఇప్పుడు హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నోహంస ప్రచోదయాత్ ఇది భేదపూర్వకమైన ధ్యానం హంస గాయత్రి సోహం హంస ఇది అభేదపూర్వకమైన ధ్యానం రెండూ ఉన్నాయి దీంట్లో భేదపూర్వక ధ్యానం కంటే అభేదపూర్వక ధ్యానం ఉత్కృష్టమైనది అంచేతనే భక్తులు అంటే మనం మనం కూడా ఉన్నమ శివాయ జపం చేయాలి ధ్యానం చేయాలి కానీ శివోహం కూడా చెయ్యాలి నేను శివుడను అని ధ్యానం చేయాలి అది ఎప్పుడో మళ్ళీ జన్మలోనో ఆపై జన్మలోనో కాదు ఎక్కడో హిమాలయాల్లో ఉండి వాళ్ళు చేసుకుంటారు అని కాదు యు అండ్ మీ నవ్ హియర్ నేను శివుడను శివోహం అని ధ్యానం చెయ్యాలి కాబట్టి అటువంటి భక్తి ఏదైతే కలదో దాన్ని ఏకభక్తి అని అంటారు అద్వయ ఏకా అద్వయా భక్తి కర్మధారయ సమాసం ఇకపోతే ఏకభక్తి అంటే ఒక్కటే ఉన్న భక్తి అంటే రెండవది లేని భక్తి ఏకభక్తి రెండవది లేని భక్తి రెండవది లేని భక్తి అంటే రెండవది అంటే ఏమిటా అంటే ఇప్పుడు సపోజ్ నేను దేవుడితో భక్తి చేస్తున్నాను అనుకోండి దేవుడు దేవుడిపై భక్తి చేస్తున్నాను ఈ భక్తి దేనికోసము అంటే స్వర్గం కోసం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి దేవుడు ఉన్నాడు స్వర్గమున్నాడు రెండోది వచ్చేసిందా ఫలాంతరము వచ్చేస్తే అది ఏకభక్తి ఎలా అవుతుంది అలా కాదు ఇలాగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను భక్తి చేస్తున్నాను దేవుడు దేనికోసము దేవుడి కోసం దేవుణ్ణి భక్తి చేస్తున్నాను ఇప్పుడు భక్తి చేసేది ఎవరి మీద దేవుని మీద దేనికోసం దేవుడి కోసం ఇప్పుడు ఏమైంది రెండోది రాలేదు దేవుడే ఉన్నాడంతే సాధనము దేవుడే సాధ్యము దేవుడే అటువంటి భక్తిని సాధన సాధ్యములు రెండు ఫ్యూజ్ అయిపోయినటువంటి భక్తిని ఏకభక్తి ఉంటాయి తర్వాత ఉపమన్యుహోని ఈ శ్లోకం ఈ స్టోరీ ప్రసిద్ధమైన స్టోరీయే శివపురాణంలో ఉంది చాలామంది చెప్తూ ఉంటారు ఇష్టం ఉపమన్యు అని ఒక మంచి శివభక్తుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు కూడా ఆయన్ని దర్శించాడు కథ చెప్తాడు ఈ ఉపమన్యువు తపస్సు చేస్తూ ఉంటాడు శివుని కొరకు తపస్సు చేస్తూ ఉంటాడు తపస్సు చేస్తూ ఉంటే శివుడు ఏం చేస్తాడంటే ఇతన్ని పరీక్ష చేయటం కోసం ఇంద్రుడుగా మారిపోతాడు ఆయన నెత్తి మీద ఉండే జటాజీటం జటాజోటము కిరీటంగా మారిపోతుంది ఎద్దు ఐరావతంగా మారిపోతుంది ఆయన ధరించినటువంటి గజ చర్మము ఒక పట్టు పట్టు వస్త్రంగా మారిపోతుంది ఆ ఒంటికి రాసుకున్న చితాభస్మ ఒక అలంకారములుగా అనేక అలంకారములుగా ఒక ఒక స్వచ్ఛమైనటువంటి సుందర రూపాన్ని ధరిస్తుంది పాములన్నీ కూడాను ఆభరణాలుగా మారిపోతాయి గడలో పాము ఏమో కంఠాభరణం అయిపోతుంది చేతి యొక్క పాములేమో అంగదములు హస్తాభరణములు అయిపోతాయి కాళ్ళకి ఉన్న పాములేమో పాదాభరణాలు అయిపోతాయి నడువుకున్న పాము ఏమో వల అయిపోతుంది ఈ రకంగా ఈ మార్పులన్నీ వచ్చేస్తాయి ఆయన వచ్చి ఉపమన్యుడి ముందు ప్రత్యక్షం అవుతాడు కొంచెం తేడా వచ్చింది ఓపిక పట్టండి ఈ కథ పూర్తి చేసేస్తాను కథ పూర్తి చేసేసి మనం కరెంటు కోసం వెయిట్ చేద్దాము సో ఉపమన్యుడు ముందు ప్రత్యక్షం కాగానే ఉపమన్యుడు కళ్ళు తెరిచి చూస్తాడు హే ఉపమన్యు నేను ఇంద్రుణ్ణి విచ్చేశాను నీ కోరికలన్నీ తీరుస్తాను నీకు స్వర్గం కూడా కావాలంటే ఇచ్చేస్తాను కోరుకో అని అంటాడు అంటే ఉపమన్యు నేను శివుడు కోసం తపస్సు చేస్తుంటే హే ఇంద్ర నువ్వెందుకు విచ్చేసేవయ్యా అని అంటాడు అంటే ఉపమన్యుడి మీదే నీకు బుద్ధిందా వేదాలన్నీ నన్నే ప్రార్థిస్తూ ఉంటాయి వరములనిచ్చేవాడిని నేను శివుడేమిస్తాను నీకు వరాలు నీకు స్వర్గలోకస్థానం కావాలంటే నీకు నేను ఇస్తాను నీకు భోగాలు కావాలంటే ఇస్తా అప్సరసులు కావాలంటే నీకు ఇస్తా నువ్వేమో వరం కోరుకోరా అంటే ఏమిటా నీకేమి పౌరమూతిలో ఉన్నావే అని కోరు అని కోప్పపడతాడు అంటే ఈయనంటాడు నేను శివుడి కోసం ప్రార్థిస్తున్నానయ్యా నేను ప్రార్థన ఇంద్రుడి కోసం నేను చేయనేలేదు ప్రార్థన నువ్వొచ్చి వరాలు ఇస్తానంటావు ఏం న్యాయంగా లేదే అంటే ఇంద్రుడి కోపం వస్తుంది కోపం వచ్చి నిన్ను శపించేస్తాను జాగ్రత్త అన్నాడు అంటే ఆయన అంటాడు అపి కేట్ ఆఫ్ పతంగోవా భవేయం ఏదో త్వజ్ఞయ నీవు శపిస్తే నేను పురుగో పక్షో అయి పుట్టడానికి నాకేం అభ్యంతరం లేదు అంతేగాని నీ నుండి నేను వరములను కోరను నేను శివుణ్ణి మాత్రమే ప్రార్థిస్తున్నాను వరాలు ఇస్తాడో మాన్తాడో అది శివుని సంగతే కాని నీతో నాకు సంబంధం లేదు అని చెప్తాడు అంటే ఈ కథ యొక్క అభిప్రాయం ఏంటంటే గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉండరాదు ఒక నిష్ట ఉండాలి సో ఏ ఎండకా గొడుగు పట్టేటువంటి విధంగా ఉండకూడదు భక్తిలో ఒక నిష్ట ఉండాలి మీరు ఒక ఆయన నాతోటి అన్నారు నిజంగా అన్నారు నాతోటి ఎవరన్నారంటే స్వామిజీ నాకు మీ గైడెన్స్ కావాలి ఓకే చెప్పండి ఏమిటి విషయం నేను మూడు సంవత్సరాలు వెంకటేశ్వర స్వామిని భక్తి చేశాను ఆ తర్వాత రెండు సంవత్సరాలు షిరిడీ బాబాని భక్తి చేశాను ఈ మధ్యకాలంలో ఓ నాలుగేళ్లు దత్తస్వామిని భక్తి చేశాను దత్తాత్రేయ మహర్షి దత్తాత్రేయ అవతారాన్ని భక్తి చేశాను ఇప్పుడు నాకు ఆ భక్తులు వేటిల్లోనూ పరిపూర్ణత సిద్ధించలేదు మీరు ఏదైనా సలహా చెప్పండి నేను అన్నాను మీరు వేదాంత క్లాస్కి వస్తూ ఉండండి వస్తూ ఉంటే అప్పుడేమైనా ఒక వ్యవస్థ కలగచ్చు అని నేనున్నా అంటే ఆయన కొద్ది రోజులు వచ్చారు తర్వాత మానేశారు ఈ వేదాంత క్లాస్ అనుకూలంగా లేక నేనేదో ఇంకోటి చెప్పచ్చు కానీ నేనేం చెప్పానంటే మీరు గాయత్రీ మంత్ర జపం మీకు ఉపాసన ఉంది కనుక గాయత్రీ జపం చేసుకోండి కొత్త కొత్త మంత్రాలు ఏమీ అక్కర్లేదనేదో చెప్పాను సో ఆ రకంగా దేవతాంతర సాధన అంటే కొత్త కొత్త ఓ కొంతకాలం ఓ దేవత ఇంకో కొంతకాలం ఇంకో దేవత ఆ రకంగా భేదాన్ని కలిగి ఉండుట వెరీ నైస్ అది అది కూడా ఏకభక్తి అన్నదానికి కొంత వైరుధ్యం ఉన్నమాట మహాత్ములు అలా చెప్తున్నారు ఏమనంటే మీరు ఏదైనా ఒక నిష్ట స్థిరం చేసుకుంటే మంచిది ఆరంభంలో ఇప్పుడు ఉద్యోగం లేనివాడు ఎక్కడ ఉద్యోగం ఏ అడ్వర్టైజ్మెంట్ కనబెడితే దానికల్ లోపల నిష్ణపెడుతూ ఉంటాడు హైర్డ్ పీపుల్ హైర్డ్ అనగానే లోపల దొరుకుతాడు ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద కొంత నిష్ట ఉండటం శోభగా ఉంటుంది ఏదో తక్కువ ఎక్కువ దీనికి మనం కట్టుబడి ఉండాలి అనే ఒక దృష్టి ఉండటం అది ఉద్యోగం విషయంలో కరెక్ట్ కాదో అది నన్ను చెప్పలేను కానీ భక్తి విషయంలో మటుకు అలా ప్రయత్నం చేస్తే మంచిది ఏకభక్తి అలా పెద్దలు సలహా ఇస్తున్నారు ఏకభక్తి తర్వాత సాధనలో కూడా ఏకభక్తి అనే దాన్ని కూడా చెప్పారు ఓ ఓ సంవత్సరం ఓ మంత్రం ఇంకో సంవత్సరం ఇంకో మంత్రం మంత్రం పాత పాత రోత కొత్త వెంత ఇప్పుడు ఓర్ణమ శివాయ అబ్బా ఈ ఓర్ణమ శివాయ ఇదే మంత్రం ఉంది ఎప్పటి నుంచో ఉంది ఏదైనా కొత్తది వెరైటీ మంత్రం షోడశాక్షరి ఇదేదో వినడానికి బాగుంది లేకపోతే బగలాదేవి యొక్క మంత్రం దిస్ సౌండ్స్ వెరీ నైస్ అని ఆ రకంగా ఏదో కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త వ్యవహారాలు ఒక ఆయన హోమాలు చేసి ఆ మీకేమో విఘ్నేశ్వరుణ్ణి చూపిస్తాను ఇప్పుడు మంట మండుతున్నా పొంగొస్తున్నా దాంట్లో మీరు ఏదైనా చూడవచ్చు విఘ్నేశ్వరుని చూడవచ్చు గుర్రాన్ని చూడొచ్చు గాయని చూడొచ్చు నేనుగుని చూడొచ్చు రాముని చూడొచ్చు మిమ్మల్ని మీరు కూడా చూసుకోవచ్చు ఎందుకంటే పొగ కదండి దాని పేరే పొగ పొగాను మంట అవి చాలా ఉంటాయి దాని ఫోటో తీసి ఇదిగో ఇక్కడ ఉందంటాడు అలా అలా గీతలు గీసి ఆ గీతలు చెప్పేసి ఇంకోలా గీతలు గీస్తే ఇంకోలా కనపడుతుంది ఇదంతా కూడా పెద్ద వ్యామోహం ఈ వ్యామోహంలో పడి ఆయన ఏమండి మరి దేవుడు మాకు కనపడిపోయాడని దాంట్లో యాభై మంది అలా దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు హోమం ఆయన అలా నేతిలోవి పోషిస్తూనే ఉన్నాడు నిప్పుల్లోనూ ఐదిపిఎల్ కాలనీలో అయింది ఈ ఈ ప్రహసనం ఓసారి అందరూ అలా ఎదురు చూస్తున్నారు దేవుడి కోసం ఈ లోపల ఒకడు అన్నాడు నాకు గణపతి కనపడ్డాడని అదే కనపడ్డాడు అదే అంటే ఈ లోపల పక్కపడ్డాడు నీకు నాకు కనపడ్డాడు నాకు కనపడ్డాడు అని ఈ రకంగా ముగ్గురో నలుగురో మాకు కనపడ్డారని అన్నారు ఆయన అన్నారు వాళ్ళకే కనపడింది నాకు కూడా కనపడింది అన్నారు మిగతా వాళ్ళందరూ మనం పాపాత్మలు మనకు కనపడలేదని వేలమహాలేశ్వరం బయటకు వచ్చాం ఆ సందర్భంలో ఓ అరడదని ఆయన దగ్గరికి వెళ్ళి మాకు మంత్రం ఇస్తారా అని ఎనా ఆయన వీళ్ళందరికీ మంత్రాలు ఇచ్చారు ఏమిటా మంత్రం అంటే ఉచ్ఛిష్ట గణపతి మంత్రం అంతవరకు ఉన్న గాయత్రి మంత్రాలు ఇలా కాకుండా ఇది కొత్త మంత్రం గణపతి మంత్రం సరిపడుతుంది ఉచ్ఛిష్ట గణపతి ఎందుకండి గణపతి అంతే సరిపడుతుంది కదా ఉచ్ఛిష్ట గణపతి మోర్ పవర్ఫుల్ దాన్ గణపతి పవర్ఫుల్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు గణపతి మంత్రం ఎంత చేసినా మనం మన దగ్గరే ఉంటాం కొత్తగా కొమ్ములు ములిచినట్టుగా ఏమి ఉండదు కానీ ఉచ్ఛిష్ట గణపతి చేస్తే మాత్రం సమ్స్పెషల్ పవర్స్ వస్తాయి ఏదో భ్రాంతి సో ఈ విధమైనటువంటి సాధనలో ఒకచోట నుంచి ఇంకొక చోటకి జంప్ చేసేటువంటి లక్షణము ఏకభక్తికి విరుద్ధం ఒకే పద్ధతిలో భక్తి చేయాల్సి ఉంటుంది